హైలిసం ప్రభు పరశుతి రాఘప్ప దేవ జీవం గల దేవ దయగల తండ్రి కృపగల రాజ సర్వాధికారి సర్వశక్తి రాజుల రాజు ప్రభా ప్రభులకు ప్రభుడో ప్రభా దేవాది దేవుడు ప్రభా ఏసమికు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి ప్రభా ఆలయ ప్రార్థంలో మేము కూడి మీ నామం మహిమార్థం ఏసు ప్రభా మీ నామం ని మహిమ పరచబడి నిమిత్తం వేసు ప్రభా దేవామికి ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీరు దయగల దేవుడు వేసు ప్రభా ఇంకా రాని ఉన్న బిడ్డలను త్వరగా మీరు రప్పించండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభా దేవ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి విజయాన్ని దయచేయండి విడుదల కలిగ చేయండి ప్రతి ఒక్కరు కూడా దేవా వాళ్ళ జీవితాలను మీకు తీర్మానం చేసుకోవాలా ప్రభా సమర్పించుకొని ముందుకు నడవాలా ప్రభా సహాయపడండి ప్రభా కృప జీవించండి ప్రభా కనికరం జీవించండి ప్రభా దేవ మరణ కాంట నడుస్తుంది ప్రభా దునియా అంతా కానీ మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభా అది ఎందు నిర్మిత్తమై ప్రభా మీ నామాన్ని స్మరించడానికి ప్రభా మీ నామాన్ని గనపరచడానికి ప్రభా ఏదో విధి జీవితం మాలో ఉండడానికి వీలైన ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ నామం మహిమార్దమైతే వా గొప్ప విజయాన్ని దయచేయండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా పాట ద్వారా మీరు మహిం పొందండి ప్రభా ఏస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ను ఏరతము శిల్వలో కై కాను ఏరములనై ను మాచను ఏరతము లనైనర్చిను ఏర ఏరో ప్రభు ఏర ఏమో ప్రభు ఏుర tam amulya mainraktam e suraktam amulya mainraktam e suraktam silvaluna కై కార్చేను ఏరక్తము సిల్వలో కై కార్చేను ఏరక్తము సమకూర్చు నను తండ్రి ఏరక్తము సమకూర్చు నృత్రి ఏర సేసి రమో సంది చేసిర్చునో మర ప్రభు ఏర ఏర ప్రభు ఏర ఐక్య పరచును తండ్రి సురూ్య పర్చును తన రీతో ఎరక్తము సవ కారో ఎరక్తము సిల్వలో సవ కర తమూ రోగములను బను ఎర తమూ రోగములను బను మ దురాత్మల పార ద్రోలు ఎరక్తము దురాత్మల పార దోళును ఏరక్తము ఏర మో ప్రభు ఏర ఏర ప్రభు ఏ సురక్తమో శక్తి బలము నే తి బము నీను ఏరతముల్వలో కై కార్ చేరూ శిల్వలో కై కార్చెను యేసు రక్తము శిలైననన్ను మార్చెను యేసు రక్తము శిలైననన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు ఏ సుర తమో ఏర ప్రభు ఏ సుర ఐక్య పరచును రక్తము పరచును రక్తము ఏరూ శిల్వలో కై కార్చెను ఏరక్తము అలా థ్యాంక్ యూ శ్రావణ్ ఇంకా మన ముగ్గురేమన్నా శ్రావణ్ ఇస్తారు ఉంది మీరు మన మహాజు గారు ఉన్నారు కదా అరే మనం వాక్యం చూసుకుందామా చిన్నగా చిన్నగా మనం వాక్యం ధ్యానిస్తాము దేవుని వాక్యం ధ్యానించుకున్నాగా వినిపిస్తుందన్న మెర్సీ సిస్టర్ సాంగ్ పాడతా అవునా ఓకే సిస్టర్ మెర్సీ సిస్టర్ ప్రెజ్జల మీరు సాంగ్ పాడుతున్నారు కదా ఓకే పాడండి సార్ కంటిన్యూ పాడండి ఎన్ని తలచిన సాంగ్ పాడుకున్నాము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు అడవిపోవులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుమునీ ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదు పొంది ఆ పదలు నన్ను వెన్నంటియు నా కాపరి నీవై నన్నాను పొంది లోకమంతరూ నన్ను విడచిన లోకమంతయూ నన్ను విడచినా నీ వేరు చేయవు ప్రభువా నీ వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగిరా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము ఎందే నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే థ్యాంక్ యూ ప్రైజ్ దాడ్ అలా ప్రైజ్లాడ్ సార్ థ్యాంక్ యూ చిన్నగా మనం వాక్యం చూసుకుందాము దిగుని వాక్యం ధ్యానించుకో ముందు మనం చిన్నగా ప్రార్థన చేసి వాక్యం చూసుకుందాము మనోజ్ పేరు ఉన్నారా శ్రవణ్ ఉన్నాడా మనోజ్ బారు శ్రవణ్ మరి ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశుద్ధిడా గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వన్నాలేసయ్య అబ్రహామి సాకి ఆకపుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి మహోన్నతులకు తండ్రి మహిమా స్వరీఫ్ దేవ నీకు వందాలేసయ్య ఆకాశమును భూమిని అటున్న సమస్తమును నోటి మాటధార సంచిన గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ నా దేవ నా ప్రభా నీకు వందాలేసయ్య ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాతోనే మాట్లాడండి మా జీవితాలు సరిజండి ప్రభా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించని ప్రభావ మీ వాక్యం లేని సత్యాన్ని మేము గ్రహించలాగనా మా యొక్క ఆత్మీయ నేతలు మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభా మీ వాక్యమే మాకు ఆధారం ప్రభా మీ వాక్యమే మాకు జీవజలం మీ వాక్యమే ప్రభా మా ఆత్మకు దపి దప్పికి తీర్చేది మీ వాక్యమే మాకు వెలుగు ప్రవ మీ వాక్యమే మాకు సస్తనైన సమస్తం మేలు నా తండ్రి నా దేవ ఈ యొక్క సమయం లేక ఎంతో మీరు మాకు ఈ సమయాన్ని నేను మీ స్వరం వింటకు దాన్ని బట్టి నీకు వన్నాళ్ళ ప్రభా అనేకులు ప్రభా ఐహికమైన విచారాలతో కొట్టుకొని పోతున్నారు లోకమంతా ప్రభా అయినా లోకమంతా అందరూ గందరగోళం పరిస్థితులు ఉంటుంది కాబట్టి ప్రభా ఎలాంటి భయం లేకుండా ఏం లేకుండా మీ సందులో మీ పాదల దగ్గర కూర్చోండి తండ్రి మీరు చెప్పే మాటలు మాకు దీనిలాగన మీరు ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వన్నా ప్రభావ నైనా ఏ సై ప్రతిక్షణం మీ ఆనందించే బిడ్డకమే ఉండాలా మీ నిరీక్షణ కలిగి ఉండాలా మా కొండ మా కోట మా దాగుకొన్న చోటు మా ఉన్నత దుర్గం ఆశ్చర్యపూర్వం మీరే ప్రభావా దేవా మీ పాతల దగ్గర కూర్చున్నాం అయినా మీ శరణ నుంచి వచ్చినాం ప్రభావ అయినా నా తన్ని మీ కాపుదల మీ రెక్కల కింద మమ్మల్ని మీ వాక్యం ధ్యానిస్తున్నానుగా ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మీరే మాట్లాడే మహింపొందమని ఏసుక్రీస్తు పరిశుధ నామవున ప్రార్థించినాం తండ్రి ఆమె అలలియ హెపిల్ రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము అలలియా హెపిల్ రాసిన పత్రికలో మనొక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఏం చూస్తున్నప్పుడు రెండో అధ్యాయం చూడండి దేవుడు మనకి ఆ ఇక్కడ చూస్తాం కదా నిన్న మొన్నటి మనం చూసిన వాక్యం కదా ఆ పూర్వకాలం మందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఆ మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను చూడండి అంటే నానా నానా సమయంలో అంటే పాత నిబంధన కాలంలో ఈ రోజు మొదటి అధ్యాయం శ్రావణ్ హెబ్యూల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మనం చూస్తున్నాము నా వాయిస్ వినిపిస్తుందా క్లియరా పత్రికర్వణ్ ఫస్ట్ చాప్టర్ లో అది దాని ఇంట్రొడక్షన్ అని దాని కాబట్టి మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఏం చూస్తున్నాం పూర్వకాలంలో అంటే దేవుడు ఏం మాట్లాడాడు అంటే నా మొదటి నుంచి కూడా ప్రవక్తల ద్వారా నుంచి కూడా ఆది కాండం నుంచి ప్రకటన గండం వరకు కాబట్టి అవి తర్వాత ఈ రోజు వరకు కాబట్టి ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కానీ అపుస్తులు ప్రవక్తల ద్వారా మొదటి శతాబ్దంలో మొదటి దశలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడంండు ఎంతో మంది ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడండి తర్వాత తర్వాత మనం చూసినప్పుడు నానా విధములుగా నానా సమయంలో అన్ని విధాలుగా దేవుడు మాట్లాడంండు కాబట్టి వాళ్ళు ఇస్యల్ ప్రజలతో దేవుడు మాట్లాడిన అంటే ఆయన ప్రణాళిక ఏంది అనేది మాట్లాడిండు కానీ మళ్ళా తర్వాత మనం చూసినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మన పితరులతో మాట్లాడిన దేవుడు కాబట్టి మన పితరులు అన్నప్పుడు పాత నిబంధన మన పితరులే ఈ దినములంత ముందు యుగ సమాప్తి గురించి మాట్లాడుతున్నాడు కుమారుని ద్వారా మనతో మాట్లాడంటే ఏ స్టో ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు పర్శుదాత్మ ద్వారా మన హృదయంలో ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం మాట్లాడిడు అన్నప్పుడు ఆయన ఎట్లా ఏ ఏ రీతిగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడాను అక్కడ ఎన్నో నిబంధనలు చేసిండు ఇష్టాల ప్రజలను ఏ రీతిగా కాపాడిండు అనేది ఆయన వాక్యం చేతనే మాట్లాడినప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మనుషులు దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు వాళ్ళు సరైన మార్గంలో రావాలని దేవుడు ప్రవక్తలను పంపించడం ఎన్నో విధాలుగా మాట్లాడిండు రకరకాలుగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అనాది కాలం నుంచి ఈ రోజు వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి విన్నా ప్రతి వాక్యాన్ని మనం ఏ రీతిగా అది పట్టుకోగలుగుతున్నాం మనం ఏ రీతిగా మనం దాన్ని పాటించగలుగుతున్నాం ఎందుకు ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు మనం రెండో వచ్చిన రెండో అధ్యాయం అని చూస్తాను ఇప్పుడు చూడండి కాబట్టి రెండో అధ్యాయం మొదటి వచ్చిన కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకో కొనుకొని పోకున్నట్లు వాటి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి చూడండి మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట ఏమిన్నాం మనం మొదటి నుంచి మనము ఈ రోజు వరకు మనం ఏమిన్నాం చూడండి ఒక విషయం ఆశ్చర్యకరమైన ఏంటంటే మనం రక్షణ పొందిన దినాల్లో ప్రభువుని మనం సొంత రక్షకుడిగా మనం స్వీకరించిన ఆ దినాల్లో మనం ఎన్నో వాక్యాలు దేవుడు ఎంతగానో నీతో మాట్లాడిండు ఎన్నో సమయాల్లో దేవుడినితో మాట్లాడిండు తలంపుల ద్వారా మాట్లాడిండు నీ హృదయంలోని మాట్లాడు నీ స్వరం ద్వారా నీతో మాట్లాడిండు ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడిండు కానీ ఈ ఈ వాక్యము యుగాంతముల సంబంధించింది కాబట్టి మనం విన్న ప్రతి వాక్యము ఎందుకు ప్రభు ఆ రీతిగా జ్ఞాపం చేస్తుంటే అనేకులు కొట్టుకొని పోతున్నారు అనేకులు ఆ వాక్యాన్ని మర్చిపోయినారు చూడండి ఆ సంగతులను అంటే మనం మొదటి నుంచి విన్నామో ప్రతి వాక్యము వాళ్ళు మర్చిపోయినారంట మర్చిపోయి కొట్టుకొని పోయినారు ఈ లోకాతమైన జీవితంలో వాళ్ళు కొట్టుకొని దేవుని వాక్యము వాళ్ళు కొట్టుకొని పోయినారు వాళ్ళు అంటే విని వినట్టుగా వాళ్ళు ఆ నిర్లక్ష్యంగా జీవించడం వల్ల ఆ వాక్యము వాళ్ళ నుంచి తొలగిపోయింది చూడండి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి మనం ఏం విన్నాం మొదటి నుంచి చూడండి మన ఒక దశలో మనకు ఎన్నో ఆపదలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం విన్న వాక్యము దేవుడు చెప్పిండు నిన్ను విడువని ఎడబాయినన్నాడు కాబట్టి ఆ వాగ్దానం మనం పట్టుకోవాలా వాగ్దానం వారసులవని మనం చెప్పుకుంటే కాదు కదా ప్రతి వాగ్దానాన్ని మనం పట్టుకొని జీవించాలా ఏదో థర్టీ ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు ఒక వాగ్దానం ఇస్తారు వాగ్దానం వచ్చినాక ఈ సంవత్సరం దేవునా వాగ్దానం చేసింది చెప్పి మనం చెప్తా ఉంటాం అనేక విధానాల కానీ మంచి వాగ్దానం వచ్చిందండి ఆ వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానం పట్టి ఎప్పుడన్నా ప్రార్థన చేసిందా సంవత్సరం అంతా ఓని సంవత్సరం అంతా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరినని మనం ధైర్యంగా చెప్పగలుగుతుందామా కాబట్టి మనం విన్న ఆ యొక్క వాక్యము ఏమైపోయింది చూడండి ఎప్పుడైతే మనలో వాక్యం ఉండదో ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉండదో మనలో భయం ఉంటుంది ఎందుకంటే నేను నేను నేను చూసినది ఆ విధానం చూడండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యం మర్చిపోవడానికి వీలేదన్నట్టు ఆ వాక్యం ఆపత్కాలం ఆయన ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అని ఆ వాక్యం మనకి గ్యాప్ ఏ ఆపది వచ్చినా కానీ మనం లేస్తే ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం అంటే బైబిల్ చెప్తుంది ప్రార్థించమని ఆపద వచ్చినప్పుడు ఆపదకాలను మొరపెట్టే దేవుడు ఉత్తరమిస్తానని మనం చూస్తాం కదా నాకు మొరపెట్టి నీకు ఉత్తరమిస్తాను నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతి నీకు బయలుపెరుస్తున్నారు కాబట్టి ఆ గూఢమైన సంగతులు మనం తెలుసుకోవాలంటే మనం మొరపెడితే కదా కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడటానికి మనం ఏం చేస్తామంటే ఆ దొరికిపోతా ఉంటాం ఈ రోజు క్రైస్తవుల బలహీత ఏదా ప్రార్థన చేస్తారు గంటలు గంటలు ప్రార్థన చేసి ఆయన మాట్లాడే టయానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే దొరికిపోతారు ఏ రీతిగా అన్నప్పుడు ఆ పిలాతో మాట్లాడుతాడు పిలా దగ్గర ఏ స్లోభం తీసుకెళ్ళినప్పుడు ఏ స్లోభం దగ్గర నిలబెట్టినప్పుడు ఆయన నువ్వు పరమాత్మను కుమారుడు నువ్వేనప్పుడు నువ్వు అన్నట్టు కాబట్టి తర్వాత ఏమంటాడు నేను సత్యము విధి సాక్షింపడానికి ఈ లోకానికి వచ్చినాను అనంటాడు అక్కడ మన ప్రభు పిలా తరుగుతాడు సత్యం ఆయన ఏమంటాడు ఫస్ట్ నిన్ను పై నిన్ను అధి నిన్ను విడిపించేద నాకు అధికారం ఉందని చెప్తాడు నాకు అధికారం ఉందని చెప్తా అన్నప్పుడు ఆయన అంటాడు ప్రతి అధికారం పైనుంచి రావాలి అంటాడు ప్రతి అధికారము పైనుంచి రావాలా కానీ ఆ అధికారం పైనుంచి రావాలన్నప్పుడు అప్పుడు పిలాకు తెలీదు కదా చూడండి ఏది ఏది జరగాలన్నా కానీ ఏది పర్మిట్ చేయాలి కానీ పైనుంచి రావాల్సిందే కాబట్టి ఆయన సత్యం గురించి నేను సాక్షి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చా అన్నాడు కాబట్టి ఆయన అడుగుతాడు సత్యం అంటే ఏంది అని అడుగుతారు అక్కడ పిలాతో ఏం చేస్తాడంటే ఆ జన సమూహం అల్లరి ఆయన అడిగి ప్రశ్న అడిగి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాడు కానీ ఆ రోజు పిలాత్ కనుక నిలబడి సత్యం అంటే ఏందని అడిగితే ఎవరు చెప్పేటోడేమో కానీ ఇంకా విష్ణు దగ్గర చెప్పాడు కానీ మనకు తెలుసు ఏసు ప్రభే కానీ ఇంకా ఏం చెప్పేటోడు ఆయన వివరించి చూడండి కాబట్టి మనము ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు మనం వినిన సంగతులు అన్నప్పుడు మనం మొదటి నుంచి ఎన్నో వాక్యులు అయినా సండే సండే ఎవ్రీ సండే చర్చికి పోతాం మీటింగ్లు అట అటెండ్ అవుతాం వాక్యాల బ్రదర్స్ పాసర్స్ వాక్యాలు చెప్తే మనం వింటాం కానీ విన్న వాక్యము మనలో జమ చేసుకోపోతే భద్రపరచుకోపోతే ఆపద్ద ముందు మనం ఎట్లా రియాక్ట్ అవుతాం వాక్యం ఉంటే నువ్వు వాక్యాన్ని పట్టుకొని జయిస్తావు ఆ వాక్యాన్ని నువ్వు అక్కడ ఆ సాధనాన్ని ఆయుధం లాగ నువ్వు వాడుతావు వాక్యాన్ని అప్పుడు దుష్టుడు ఎదుకెళ్ళి పారిపోతాడు కానీ మనం మనం ఎన్నో వాక్యాలు ఎన్ని సంస్థల నుంచి మనం వాక్యాలు ఉన్నాం కానీ విన్న ప్రతి వాక్యము అది వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోలేని స్థితులు ఉన్నారు కొట్టుకుని పోతున్నారు గాలికి చూడండి అట్లా ఉండడానికి వీలేదు కదా ఆ రీతిగా మనం కొట్టుకోపోయినప్పుడు ఆ టైంకి నీకు ఆపదొచ్చినప్పుడు నీలో వాక్యం లేకపోతే ఏం ఆయుధం చేస్తావు ఇప్పుడు ఆయుధాలు మనం జమ చేసుకోవాలి కదా ఇప్పుడు అంబులు యుద్ధం యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు తన అంబుల కొద్దులు ఆయుధాలు పెట్టుకుంటాడు వాడు ఎందుకు ఆయుధాలు పెట్టుకుంటాడు యుద్ధములు అవసరం కదా అయ్యి ఆయుధాలు యుద్ధములు అవసరం కానీ ఆయుధాలు యుద్ధం అవసరం కానీ ఆయుధాలు పెట్టుకోకుండా నువ్వు యుద్ధానికి పోతే నీ పరిస్థితి ఏం కావాలా కాబట్టి ఆయుధము అనేది చదువు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమైతుంది ఆ ఒక విషయం ఏంటంటే యుద్ధంకి వెళ్ళినప్పుడు నువ్వు ఆయుధాలు వాడుతూ ఉంటావు వాడుతూ ఉంటే అవి అవి కాలు అయిపోతూ ఏం చేస్తావు మళ్ళీ ఆయుధాలు నింపుకుంటావా లేదా ఆత్మీయ జీవితం కూడా అంతే ఈ రోజు క్రైస్తవులు ఎందుకు ఆ రీతిగా ఆ భయంతో పరిగెత్తున్నారు ఎందుకు వాళ్ళు దేవుని వాక్యమే స్థిరంగా నిలబడతలేరు ఎందుకు నిలబడతలేదు వాక్యాన్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనం సాక్ష్యం ఇస్తాం మన ప్రభు గురించి ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని విశ్వాసము ఎందుకు మనలో పొరతలేదంటే నేను నాకు అర్థమైంది ఏంటంటే వాక్యాన్ని మనం విని దాన్ని విడిచిపెడుతున్నాం ఆ టైం మనం ఏం చేస్తాం అంటే కష్టాలు బాధలు ఇచ్చిన ఆ టైం మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వాక్యం ఇచ్చేదే దొరకదు ఎందుకు దొరకదు అంటే నువ్వు దాన్ని జమ చేసుకోలేదు ఆ ఇదా నీ అంబుల నింపుకోలే నీలో నింపుకోలేదు యుద్ధం వస్తుంది కాబట్టి యుద్ధం చేసి వాడు ఏం చేస్తాడు ఆయుధాలు నింపుకుంటాడు వాడు నింపుకొని యుద్ధానికి ఏ టైంలో యుద్ధం ఉంటుందో తెలియదు కదా కాబట్టి ఆయుధాలు రెడీగా పెట్టుకుంటాడు కానీ ఈరోజు అది ఇది లేదు ఆయన ఆయుధం ఆయన వాక్యం యొక్క ఆయుధం లాంటివి కదా ఆయన దుష్టుడు అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మనం వాటిని ఆర్పాలంట వాటిని ఎదిరించాలా ఆపద్దని మందు వాడిని ఎదిరించాక మీరు శక్తి నిలబడాలన్నాడు దేవుడిచ్చే సర్వాంజ కావచ్చని ధరించుకోమన్నాడు కాబట్టి మనం ధరించుకోవాలి కదా ఎందుకంటే ఎప్పుడు మన యుద్ధంలోనే ఉన్నాం కదా మన హృదయంలో జరుగుతున్న యుద్ధం ఆత్మీయ యుద్ధం ఇది కనిపించే యుద్ధం కాదు ఇది ఇది ఆత్మీయమైన యుద్ధం అది ఎవరు కనిపించదు ఎవరైతే దేవుని ఆత్మలో సంపూర్ణంగా వాళ్ళు ఆ రీతిగా మనం పదిపక్కన చెందిన వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ మనకు బయలుపరచబడుతూ ఉంటాయి ఒక్కసారిగా బయలుపరచబడవు నువ్వు ఆత్మలో సంపూర్ణంగా దేవుని వాక్యంలో దినదిన ఎదిగే కొన్ని నీ యొక్క కాబట్టి ఆ ఆపద్ది మందుని ఎదిరించాలంటే నీలో ఆయుధం ఉండాలి కదా ఆయుధం లేకుండా దృష్టితో మనం యుద్ధం యుద్ధాన్ని పోయినప్పుడు ఆయుధం లేకుండా పోతే ఏం కావాలి పరిస్థితి కాబట్టి మనం యుద్ధంలో పోవాలా అన్నప్పుడు నీకు ఆయుధం ఉండాలా కాబట్టి ఆయుధమే దేవుని వాక్యం ఆయన వాక్యము రెండంచెలు గల కడ్గమని వాక్యం ఆయన వాక్యము రెండు అంచెలు అది ఒక కత్తి లాంటిది ఆత్మీయమైన ఖడ్గం అంటారు కాబట్టి అది మనం పట్టుకోవాలా ఎందుకంటే దుష్టుడు ఉద్యోగుల నుంచి వాడు పనిచేస్తున్నాడు కాబట్టి నీ నీ ఆయుధాల్లో నువ్వు నింపుకోవాలా నీ అంబులు పొద్దున నువ్వు నింపుకోవాలా ఈ దేవుని వాక్యం నీ హృదయంలో నింపుకోవాలా ఎందుకంటే వాడు శత్రువు వాడు బాణాలు వేసినప్పుడు రకరకాలుగా నేను సమస్యలతో నేను నేను ఇది నువ్వేం చేయాల ఆ వాక్యను వాడినప్పుడు వాడు పారిపోతు ఎందుకెళ్ళి ఎందుకు ఆ ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన విన్న ప్రతి సంగతులు ఆయన చెప్పిన ప్రతి మాటను మనుషులు ఏం చేసిన చూడండి అయితే మనము ఏం చేయాలంట మన విరిన ప్రతి వాక్యాన్ని ప్రతి సంగతులను మనం ఏం చేయాలంటే కొట్టుకొని పోకుండా వాటి నుండి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట ఎందుకన్నప్పుడు ఇక్కడ కింద రాసింది వాక్యం చూడండి ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటే ఇదంతా దూతలు దేవుని దేవుని బిడలకు కాబట్టి వాళ్ళ ద్వారా వాక్యాన్ని స్థిరపరిచినడు దేవుడు దేవుడు ఆ వాక్యాన్ని ఆయన స్థిరపరిచినడు కాబట్టి అతిక్రమణకు అవిధేత అవిధేతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంటే ప్రతి అవిధేతకు ఖచ్చితంగా శిక్ష ఉంటది కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ చూడండి కాబట్టి నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మనం తప్పించుకోలేమంట అవిధేత చూపిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటది ఎందుకంటే దేవుని వాక్యం చేస్తుంది అందుకు మరి విశేషంగా జాగ్రత్తగా పడమన్నాడు ఇక్కడ ప్రభు హెబ్బుడు రాసిన పత్రిక రెండు అధ్యాయంలో మనం వినిన ప్రతి సంగతిని ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా అది కొట్టుకొని పోతామంట అంటే అది పోతుందంట మన నుంచి కాబట్టి దాన్ని వాటి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట చాలా కేర్ఫుల్ గా దేవుని వాక్యం పట్ల అనేది మనం చూడండి ఆ రీతిగా మనం ఉండాలనే విషయం ప్రభు చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎప్పుడు ప్రతి క్షణం యుద్ధం ఉంది కదా ఇది ఆత్మీయమైన యుద్ధం కదా కాబట్టి యుద్ధానికి పోయేవాడు ఖచ్చితంగా తన అంబుల పొదులో బాణాలు ఉంటాయి కాబట్టి అవి కాలే కొంది మనం అంబుల పొదుల ఆ బాణాలు తీసుకుని మళ్ళీ నింపుకుంటూనే ఉండాలి కాబట్టి దేవుని వాక్యాన్ని మనం దేవులు నింపుకుంటున్నప్పుడు అవి ప్రతి క్షణము దృష్టి మీద మనం విజయం పొందుతూ ఉంటాం చూడండి కాబట్టి మనం చూడండి ఎందుకు మనం ఆ రీతిగా అది చూడలేకపోతారు అని ఉన్నప్పుడు ఎంతో మంది చూడలేకపోతున్నారు ఆ రీతిగా వాళ్ళు విని వినట్టుగానే ఉన్నారు ఆ రీతిగా అందుకే మార్కుశ వార్తలో మన ప్రభు ఆ విషయం జ్ఞాపకం చేస్తాడు మార్కు శు వార్త ఎనిమిదో అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో మార్కు వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇక్కడ చూస్తాడు ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో సారీ లూకాసు వార్త లుకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూడండి తొమ్మిదో వచ్చిన చూస్తే మనం చూస్తాం ఇక్కడ ఆయన శిష్యులు ఈ ఉపమానం ఏమిటో ఆయన అడు అడగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుటం మీకు ఇతరులైతే చూచియు చూడకయు వినియూ గ్రహింపకై ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నాయి ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము చూడండి విత్తనం అనేది ఖచ్చితంగా దేవుని వాక్యమే చూడండి ఆ విత్తనాన్ని మన హృదయంలో నాటబడాలా అనే విషయం చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యము క్రోహ పక్కన నుండి వారు వారి వినివారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వాళ్ళ హృదయంలో నుంచి వాక్యం ఎత్తుకొని పోవును చూడండి వాళ్ళు నా విన్న వాక్యం వింటేనే రక్షణ ఉంటది కానీ అపవాది వచ్చి వాళ్ళ హృదయంలోకి దేవుని వాక్యం ఎత్తుకొని పోతుంది మరి ఎందుకు తీసుకొని పోతుంది అది మనం అర్థం చేసుకోవాలా అది తీసుకుపోతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం దేవుని వాక్యం మన మన హృదయంలో ఉందా లేదా అనేది మనం పరిశీలించిన బాధ్యత మనం మనం విన్న ప్రతి వాక్యం మనం మనం స్వీకరించినవా లేదా అనేది మనం పరిశీలించుకోవాలా మనం స్వీకరించకపోతే ఆ వాక్యం నిస్పజం ఉంటుంది అందుకే మనం ప్రతి వాక్యని విని ప్రతి సంగతని జాగ్రత్తగా మనం వాటిని పట్టుకొని జీవించినప్పుడే మనం కాపాడబడతాం ఆయన వాగ్దానం మనల్ని స్థిరపరచబడుతుంది ఆయన వాగ్దానం చేసిండు అది మనం పట్టుకోవాలా అది గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే నేను తిరిగి వచ్చేంత మీరు గట్టిగా మీకు కలిగిన గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన తిరిగి వస్తాడు రెండో రకడ ఖచ్చితంగా ఈ లోకంలో భూమి అడుగు ఆయన తిరిగి వచ్చేంత మీకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకుంటేనే మీరు కాపాడబడతారు ఎందుకు పట్టుకోలేరు అన్నప్పుడు ఎందుకు వాళ్ళు చెలించిపోతున్నారు అన్నప్పుడు ఈ వాక్యాన్ని వాళ్ళు పట్టుకోలేదు ఆయన వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ విత్తన మనలో మొలకెత్తలేదు ఎందుకంటే దాన్ని మనం స్వీకరిస్తలేము అన్నట్టు కాబట్టి రాతి నెలలో ఉండే వారు ఇక్కడ నా నాలుగు గుంపులు కనిపిస్తాయి మనకి కాబట్టి రాతి నెల వారు ఎవరనగా వాక్యము సంతోషంగా అంగీకరిస్తారంట వాక్యం ఎంత బాగుంది వాక్యం అన్ని సంతోషంగా అంగీకరిస్తారంట అంగీ అంగీకరించరు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి చూడండి వేరు ఉండదు చూడండి ఎందుకు వేరు ఉండదు అంటే వాళ్ళు అది సంపూర్ణంగా నాటబడతలేదు రాతి నేల రాయి మీద విత్తనం పడితే నాటుకుంటుందా ఆశ్చర్యం కదా ఎవరన్నా రాతి మీద విత్తనాలు వేస్తారా వేయరు కదా మెత్తన నేల మీద విత్తనం వేస్తే అది నాటుకుంటుంది రాతి నేల విత్తనం వేస్తే నాటుకుంటుందా నాటుకోలేదు ఎక్కడో కొంచెం మట్టి ఉంటే కొంచెం కొంతకాలం అది ఆ మట్టి నాటుకుంటుంది తర్వాత ఆ అది ఏదైనా వర్షం పడి ఏదైనా అయిపోయినప్పుడు ఆ మట్టి కూడా పోయినప్పుడు ఆ ఏరు బయటపడిపోయి ఎండిపోతుంది ఆ రీతిగా ఉంటుంది చూడండి కాబట్టి ఎందుకంటే మనం అర్థం చేసుకో విధంగా రాతి నేలన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన హృదయము రా గుండిగా ఉండడానికి వీయలేదు వాక్యము విన్నప్పుడు చాలా మంది విని వాక్యం ఏం హృదయాలు కఠిన కాబట్టి అట్లా ఉంటే నీ హృదయం ఎట్లుండాలా మంచి నేలగా మారాలా మెత్తగా నేలగా ఉన్నప్పుడే ఆ వాక్యం నాటుకుంటుంది కాబట్టి అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి రాతి నెల పడి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఎవరంట విన్నప్పుడు వాక్యం సంతోషంగా వింటర్ అంగీకరిస్తారంట తర్వాత గానీ వారికి వేరు లేనందన కొంచెం కాలం నమ్ముతారంట అంగీకరించినాక వేరు లేకపోవటం ఆశ్చర్యం కదా వాళ్ళు అంగీకరిస్తారు సంతోషంగా కానీ గాని వే వారికి వేరు లేరంట ఇది ఆశ్చర్యం కదా వింటర్ విన్నప్పుడు వేరు లేకుంటే ఆశ్చర్యం కదా నేను విన్న వాక్యం ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ అన్న వేరు లేకపోతే అంటే ఆశ్చర్యం అంటే నేను విన్నా కానీ సంతోషిస్తాను కానీ అది నాటుకోలేదు అన్నట్టు అంటే నువ్వు దాన్ని స్వీకరిస్తలేవు ఒట్టిగా చెవులతో వింటున్నావు కానీ చెవులు లోపల పోతలేవు హృదయములకు పోతలేదన్నట్టు అందుకు మనకు చెలించిపోతూ ఉంటాం మనం కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో పోయినప్పుడే అది నాటుకోండి ఎప్పుడన్నా మన ఆహారం తీసుకుంటే ఏం చేస్తాం అది నోట్లనే పెట్టుకొని బయటనే పెట్టుకుంటూ ఉంటుందా అది లోపలకి పోతేనే కదా మనకి ఆ శక్తి వచ్చేది అట్లా దేవుని వాక్యం అట్లా మన నవిలి మింగాలంట నెవరు మనం ఎవరేసుకోవాలా మనం సంపూర్ణంగా జీర్ణం చేసుకోవాలి మన జీర్ణం అయితే శరీర అవయవాలు అనేటికీ బలం వచ్చేయండి కాబట్టి అట్లా మనం జీర్ణం చేసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విని వాళ్ళు ఏం చేస్తారంట సంతోషంగా వింటారు కానీ వేరే లేనందున కొంచెం కాలం నమ్ముతారంట కొంచెం కాలం నమ్ముతారంట ఎప్పుడు ఇంత సంతోషంగా అంత బాగుంది కొంచెం కాలం నమ్ముతారంట కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో ఆశ్చర్యం కదా చూడండి నమ్మి సంతోషంగా ఆనందిస్తున్నారు కానీ కానీ కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంట కొంచెం కాదు నమ్మి ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంట తొలగిపోతారంట దేవుని వాక్య నుంచి తొలగిపో అందుకు చెప్తున్న పౌలు మీరు వినే సంగతులు మరీ విశేషంగా కొట్టుకొని పోకున్నట్టు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండమన్నారు కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం మన దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలా విని నెమరీ వేసుకోవాలా ఒకటి సార్లు దాన్ని చదవాలా మొబైల్ ఫోన్స్ లో ఉంటే బైబుల్స్ చదువుకోవాలా దాన్ని మెమరీ వేసుకోవాలి దాన్ని అర్థం మన వాక్యం ఉన్నప్పుడు మనకు అన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి మొబైల్ ఫోన్ లో ఖాళీ కూర్చున్నప్పుడు అది చూస్తూ ఉంటే దేవుడు ఆ టైంలో మనకు పెండు ఉండదు మన దగ్గర ఒక టైం పెండు ఉండదు కానీ ఎన్నెన్న విషయాలు మనం తిరిగేస్తూ ఉంటే ఎన్నెన్న విషయాలు మాట్లాడుతూ ఉంటాడు రాసుకోవాలని టైం పెండు ఉండదు మనం మర్చిపోతూ ఉంటాం అట్లా మాట్లాడతాడు ఆయన అంటే ఆయన వాక్యాన్ని వాళ్ళు చూస్తారు ఎవరైనా ఆసక్తి ఉంటారో వాళ్ళతో మాట్లాడుతుంటారు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం ఏం జరుగుతుందంటే అంగీకరిస్తారే కాని కొంచెం కాలము నమ్ముకరంట శోధన కాలంలో తొలిగిపోతారంట కానీ మనం మటుకు తొలిగిపోవటానికి వీలేదు శోధన కాలం తొలగిపోవటం అంటే మనం అర్థం చేసుకోవాలా ఎవరు చెప్పింది కదా ముందు ప్రభు మీకు ఈ లోకంలో మీకు శ్రమ కలుగునడు అయినను నీ లోకాన్ని జయించిన మీరు కూడా జయించమన్నారు కాబట్టి ఇక్కడ అంటే ఇది మర్చిపోయినట్టే కదా ఈ వాక్యము మర్చిపోయినట్టే కదా మీకు శ్రమ వస్తున్నప్పుడు కానీ శ్రమ వచ్చినప్పుడు తొలిగిపోవటం ఏంటి శ్రమ వస్తాడు కాబట్టి మన జాగ్రత్త ఉండాలని ఉండాలా కానీ వాళ్ళు ఆ శ్రమ వచ్చి వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు అంటే తప్పించుకున్నారు అంటే తొలగిపోతున్నారు శమ తప్పించుకుంటే మంచిదే కానీ విశ్వాసం మునిచ్చి తొలగిపోతున్నారు శమ కాబట్టి మనం అట్లా ఉండొద్దు అని చెప్తున్న ప్రభు చూడండి మున్ల పొదలు పడిన వాళ్ళు మున్ల పొదలు పడిన విత్తనాలు ఏంటి ఎవరనగా ఆ వింటర్ అంటే వాక్యం కాలం గడిచిన కొలది అంటే కాలం అంటే కొంతకాలం వింటారు ఈ జీవన సంబంధమైన విచారముల చేతను అంటే ఈలో జీవన సమయం అంటే జీవించే విధానంలో ఏం ఎట్లా చేయాలా ఏం చేయాలనే విధ విధానం ఆ సమయంలో ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారంట అంటే ధన ధనయాహముతోని ధనాపేక్షతోని ఆ వాక్యము నీకు నీకు అద్దోస్తూ ఉంటుంది దేవుని వాకి ఏం చెప్తుంది న్యాయంగా నడమని చెప్తుంది కానీ నీకు అన్యాయం ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావు దానికి కాంప్రమైజ్ ఎప్పుడైతే నువ్వు అవుతావో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో నిలబడవు కానీ దేవుని వాకి ఎప్పుడు నీకు హెచ్చరిస్తూనే ఉంటుంది అందుకే మనం హెచ్చరికలు ఎంతో జాగ్రత్తగా మనం స్వీకరించాలి ఆయన మాట్లాడుతున్నప్పుడు అయ్యో దేవుడు నన్ను ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు హెచ్చరిక దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి నేను ప్రవ్వా నేను ఈ రీతికి ఉన్నాను ప్రభావ నన్ను క్షమించిన ఈ రీతి ఉండడానికి వీలేదు అని మనం వాకించబోతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మన హృదయం ఒకటి కనిపిస్తూ తేటగా అప్పుడు మనం ఏం చేస్తాం పేపర్ దరిగాయం కదా పేపర్ దిరిగేయం ఆ వాక్యాన్ని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ప్రవ్వా ఇది నా గురించి మాట్లాడుతుంది నేను చదువుతున్నాయి ఇప్పుడు నేను నా నోటి ధరించి చదువుతున్నాయి ఇది నాకు వర్తిస్తుంది ప్రవ్వా అని అట్లా స్వీకరిస్తున్నప్పుడే మనం సంపూర్ణంగా ప్రభులు మనం స్థిరపరచబడతాం అప్పుడు అవి కొట్టుకొని పోదు అవి అప్పుడు మన స్థిరంగా నిలబడటం అప్పుడు మన జాగ్రత్త కలిగి ఉంటాం ఈ రీతిగా ఉండొద్దు చూడండి కాబట్టి ఆ ఏముంది అక్కడ కాలం గడిచిన కొలది కొన్ని రోజులు భాగంగా ఏం చేస్తాడంటే ఈ జీవన సంబంధ విచారములంటే ఎట్లా విచారాలు వస్తూ ఉంటాయి కదా ఏదో రకంగా శోధనలు ఏదో సమలు వస్తాయి ధనభోగం చేట్ల అణిమై అంట అంత పరిపక్వంగా ఫలింపిన వాళ్ళు అంటే సంపూర్ణంగా ఫలించిన వాళ్ళు ఆ రీతిగా ఉండదు కాబట్టి నాలుగు గుంపులతో పోల్చబడింది క్రైస్తవ సంఘం అనేది మనం చూస్తున్న బైబుల్లో కాబట్టి మనకు మాత్రమే దేవుడు అని చూపిస్తున్న నాలుగు గుంపులు కానీ లోకంలో క్రైస్తవులు ఏం చెప్తారంటే రెండే రెండు గుంపులు అది మేకలో గొర్రెలు కానీ అక్కడ కాదు విధానం ఇక్కడ నాలుగు గుంపులు కనిపిస్తాయి ఇక్కడ నాలుగో గుంపు ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఇంకొక గుంపు ఉంది ఇక్కడ ఏంటంటే మంచి నెలన మంచి నెల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా అంటే మంచి నెలన పడి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసు వాక్యాన్ని వింటారంట యోగ్యమైన అంటే మంచి యోగ్యతనంటే ఆ వాక్యము ఎంతో ఆ యోగ్యకరమైంది కదా ఎంతో సమాధానమైనది వాక్యం కాబట్టి మంచి మనసుతో వాళ్ళు స్వీకరిస్తారంట ఎంతో ఆసక్తితోంది ఎంత ఎన్ని ఎన్ని బాధలను ఎన్ని కష్టాలున్నా గాని దేవుని వాక్యం చెవిచ్చేవాళ్ళు దేవుని వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు కష్టాలలో బాధలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు అయ్యో దేవుడు ఈ రోజు నా గురించి మాట్లాడుతుంటారు అవ్వ నీ కష్టాల్లో మన బాధలు ఒకసారి ఎంతో బాధల్లో మనం ఉంటాం ఆ టైంలో దేవుడు మాట్లాడుతుంటాడు దేవుడు బిడ్డల మాట్లాడుతుంటే మనకి ఎక్కడైనా ఆనందం కలుగుతుంటారు ఆదరణ కలుగుతుంటారు అప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే మనం ఏం చేస్తాం మన హృదయంలో ప్రార్థన చేసుకుంటా ప్రభావా ఈ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్న ప్రభావ నీకు వన్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను ఆ రీతి వండుకున్న ప్రభావం నీ వాక్యంలో సంపూర్ణ అని అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అటు అప్పుడు దేవుని వాక్యం హృదయంలోకి పోయి అది కార్యసిద్ధి గలవ చేస్తూ ఉంటారు మన హృదయంలోకి పోవాల వాక్యము కానీ క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డల్లో వాక్యం హృదయంలో పోదు అది పైననే ఉంటది అది నోట్లోనే ఉంటది అది పైన చెవిలోనే వింటారు కానీ దాని చెవులు పోదు అందుకు వాళ్ళు చలించిపోతూ ఉంటారు ఆ లోపల పోయినప్పుడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నేను బలపరుస్తూ వాక్యం వాక్యం విని దానిని అవలంబించి అవలంబించడం అంటే అవలంబించడం అంటే మంచిగా దాన్ని ఆ నెమరేసుకోవటం దాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించేవారు కాబట్టి అవలంబిస్తారంటే వాళ్ళు ఓపికతో ఫలిస్తారంట కాబట్టి ఓపిక సహనం అనేది మనకు చాలా అవసరం కాబట్టి మన ప్రత్యక్షానం మనం ఓపిక కలిగి ఉండాలా అనే ప్రభు మనకు చెప్తాడు చూడండి అందుకే మనం ప్రత్యక్షానం మన జాగ్రత్తగా ఆ విషయాలు మనకు దేవుడు ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా విశేషమైన జాగ్రత్త కలిగి మనం వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలా ఏ రీతి ఆ ఇక్కడ చూస్తాం మనం కదా ఎక్కడ చూస్తాం ఆ హెబుల్ రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ముందు పేతురు రాసిన రెండో పత్రిక రెండో పేతుల్లో పేతురు ఒక విషయం జ్ఞాపకం చేసిన మొదటి అధ్యాయంలో చూడండి రెండో పేర్తురు మొదటి అధ్యాయం పైన వచ్చినంలో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని అంగీకరించిన సత్యం మీరు స్థిరపరచబడి ఉన్నను వీటిని గుర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను పేతుడు చెప్తున్నాడు చూడండి ఆయన వృద్ధు ఆయన చివరి దశకు వచ్చినప్పుడు ఆయన చెప్తుండే అక్కడ కాబట్టి మీరు ఈ సంగతులు విని అంగీకరించిన అంగీకరించిన సత్య ముందు అంటే ఒకవేళ మీ సంగతులు మీరు మీరు సంపూర్ణంగా దేవుని సత్తిలో ఉన్నా కానీ వీటిని గురించి ఎల్లప్పుడు మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ప్రతి క్షణం చూడండి మనం ఒకసారి మనం ధీమాగా ఉంటాం నేను నాకేం కాదులే నేను దేవుల్లో సంపూర్ణంగా అనుకుంటాం మనం ఒకసారి ఆయన ధీమంగా నిర్లక్ష్యంగా జీవిస్తుంటాం అతని నిర్లక్ష్యం చేయడానికి వీలేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది మీరు స్థిరపరచబడి ఉన్నాను మీరు సత్యంలో ఉన్నాను సంపూర్ణంగా ఉన్నాను వీటిని గురించి ఎల్లప్పుడు మీకు జ్ఞాపం చేయడం అంటే ప్రతి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనం అజాగ్రత్తలు వర్తమేమో మనం నిర్లక్ష్యంగా జీవిస్తామని ప్రతి క్షణం ఆయన ఉంటాడు కాబట్టి పేరుతో ఆ విషయం చెప్తున్నాను చూడండి మరియు మన ప్రభుత్వ యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెట్టాలని అడిగి అన్నప్పుడు నా గుడారముటి అంటే శరీరం నా శరీరం విడిచిపెట్టాలా ఇంకా శారీరకంగా జీవించడానికి వీల్లేదు కాబట్టి విడిచి పెట్టవలసిన ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం దేవుని గుడారంలో నువ్వు ఆయన గుడారంలో ఉండి నువ్వు సేవ చేయాలని చెప్తున్నా అక్కడ నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని చున్నాను రేపుటే న్యాయం అంటే అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీ ఆసక్తిని నేను రేపుతున్నా అంటే మీ ఆసక్తిని నేను రేపు చేస్తున్నా ఈ వాక్యం మనం విన్నప్పుడు మనకు ఆసక్తి ఉండాలన్న విషయం కాబట్టి ప్రతి ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు చూడండి కాబట్టి అందుకే మనం ప్రతి క్షణము మనం ఉండాలా అనే విషయం చెప్తుంది అక్కడ చూడండి నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు సత్ నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త పత్రికలు ఇప్పటివరకు మనకు జాగ్రత్త పరిచింది చూడండి ఏళ్ళ చమత్కారంగా కల్పింపబడిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు మేము తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులార సూచిన వారం అయితేంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించినాను అను శబ్దము ఆ మహా దివ్య మహిమ నుండి ఆయన ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల గణతీయ మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము విన్ని విని శబ్దము ఆకాశం నుండి బాగా వింటిమి చూడండి కాబట్టి ఆయన ఆయన యాకోబు పేతురు యాహోని ముగ్గురు ఆయన కొండ మీద వెళ్ళే రూపాంతం పొందినప్పుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత దృఢమైన విశ్వాసం మనకు అనే విషయము ప్రభు మనకు జ్ఞాపనం చేస్తుంది కాబట్టి మనం ప్రత్యక్షణం మన ఆత్మీయ జీతాన్ని మనం రెట్టింపు చేసుకొని మనం ప్రత్యక్షణం జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించాలన్న విషయం మనం మనం అర్థం చేసుకోవాలా చివరిగా ఇంకొక వాక్య చూసి వాక్యాన్ని ముగించుకుందాం హెబ్రిల్ రాసిన పత్రికలో నుంచి పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదో చూడండి ఇక్కడ చాలా ఇరవై ఐదో వచ్చినంలో మీకు చూడండి హెబ్రిడ్ సంఘానికి దేవుడు పౌలు చెప్తున్న హెబ్రిడ్ సంఘము పౌని హెచ్చరిస్తాడు మీకు బుద్ధి చెబుతున్న వాడిని నిరాకరింపుకున్నట్లు చూసుకోండి కాబట్టి ఆయన చూడండి ప్రతి క్షణము ఆయన పూర్వకాలంలో దేవుడు ఎన్నో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిండు ఎన్నోసార్లు ఇష్టాల ప్రజలను దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు తృణీకరించినారు వాళ్ళు ప్రవక్తలు పోతే హేళన్ చేసిన వాళ్ళు ప్రవక్తలు నిరకాలు వాళ్ళు ఎన్నో ప్రవక్తలు ఎందుకంటే దేవుడు వాళ్ళకు మేలు దేవుడు ప్రవక్తలు పంపిస్తే ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తే తృణీకరించిన కాబట్టి వాళ్ళు అందుకే ఈ చివరి కాలంలో కూడా మనుషులు అట్లనే తృణీకరిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం చూడండి మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరించుకున్నట్లు చూసుకోండి వారు భూమి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడలా పరలోకముల నుండి పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జిస్తూ మనము తప్పించుకొని మరి నిశ్చయము కదా అంటే భూమి నుంచి ఉన్నప్పుడే దాన్ని నిరాకరిస్తే అది తప్పించుకోకపోతే పరలోకం నుంచి చెప్తే మరి తప్పించుకోపోతే విసర్జిస్తే మరి ఎంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నా అక్కడ అంటే చూడండి అందుకే మనం ప్రతి క్షణము మనం మనం వాక్యం మనకు జ్ఞానము తెలివి వివేకం అన్ని మనకు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు దేవుడు చూపిస్తున్న విధానమే కాబట్టి మనం విని సంగతి ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంట మనం పట్టుకొని అది కొట్టుకొని పోకున్నట్లు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలా అందుకే వాక్యంలో మనం ఎక్కువ సమయం గడుపుతాయి ఉన్నగానే మనం వాక్యంలో మనకు సమయం గడుపుతూ ఉంటాం ఏదో ఒక రకంగా ప్రయత్నం నుంచి మన వాక్యం చూస్తూనే ఉంటాం ఈ లాక్డౌన్ ప్రేయరు త్రీ హండ్రెడ్ డేస్ కి ఆల్రెడీ హండ్రెడ్ డేస్ కి క్లోజ్ అనుకున్నారు అక్కడ నుంచి ఏమైంది హండ్రెడ్ డేస్ నుంచి టూ హండ్రెడ్ వచ్చింది వన్ కి క్లోజ్ అనుకున్నాం వన్ నుంచి టూ కి వచ్చింది టూ కి క్లోజ్ చేద్దాం అనుకున్నాం టూ నుంచి టూ కి వచ్చి టూ నుంచి త్రీ కి వచ్చింది త్రీ కన్నా క్లోజ్ చేద్దాం కానీ త్రీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ రోజు దగ్గర దగ్గర ఫోర్ డేస్ అనుకుంటాయి ఈ రోజు నాకు తెలిసి చూడండి కాబట్టి ఈ ఈ నాలుగు వందల రోజుల్లో దేవుడు చూడండి అక్కడికే ఆగిపోయింది అనుకున్నప్పుడు దేవుడు ఏం చేసిడు ఆయన ప్రణాళిక కొత్త కొత్త వాళ్ళు రావడం ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు చూడండి ఆశ్చర్యకరం నాకు ఆశ్చర్యం ఏంటంటే మనము దేనివంతం మనం పనిచేసుకుంటా ఎంతగానో అలిసిపోతా బిజీగా ఉంటుంది మనం ఎందుకంటే మన ఉద్యోగాలు కూడా చాలా ముఖ్యమైనది కదా ఉద్యోగం కూడా దేవుని సేవన ఉంది వాక్యం కాబట్టి ఉద్యోగం కూడా చేసుకోవాలి మనం కానీ ఆశ్చర్యకరమైన నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంటే అంత సమయంలో మనం ఏదో ఒక రూపంగా మనం బిజీ అయిపోయేవాళ్ళు కానీ ఆ టైంకి మధ్యాహ్నం టైంకి టైమింగ్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ లేదు కానీ ఏదో ఒక టై అయిన మటుకు దేవుడు ఒక టైమిని తీసి సమయాన్ని వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచిన లాక్డౌన్లో మరి చాలా ఆత్మీయంగా అప్పుడున్న ఆత్మీయ స్థితి కంటే కొంచెం బలపడింది ఇంకా సంపూర్ణంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఎన్నో విషయాలు బయలుపరచబడు అదే కనుక హండ్రెడ్ డేస్కి క్లోజ్ అయిపోయి ఉంటే కొన్ని విషయాలు మనం తెలిసితే కాదు కదా చూడండి ఆయన కృపజోడ ఆయన అందుకే మనం జాగ్రత్తగా పట్టుకోవాలంటే రాబోయే దాన్ని ఇంకా ఎంతో భయంకరంగా ఉంటాడు దేవుడు మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు అందుకు మనం విశేష జాగ్రత్తగా ఉండాలి ఎన్న పతి వాక్యము ఏం చేయాలి మన జాగ్రత్త మన హృదయంలో భద్రపరుచుకోవాలా ఆ ఒక ఆయుధం లాంటిది కదా దేవుని వాక్యము ఖడ్గం ఆ ఖడ్గాన్ని యుద్ధానికి పోయేవాడు అంబుల పొదులో నింపుకున్నప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అంబుల పొదుని తీసుకుని శత్రు మీద విజయం వేస్తూ బాణాలు అది కాలైపోయినప్పుడు ఏం చేస్తారు మళ్ళా నింపుకుంటాడు ఆయుధాలు కాబట్టి దేవుని వాక్యం అట్లనే మనకు యుద్ధం ఉంది మనకు దుష్టుల మీద భయంకరమైన యుద్ధం ఉంది కానీ మనం ఏం చేయాలి ప్రతి క్షణం మన దేవుని వాక్యాన్ని మనలో నింపుకోవాలా ఆ వాక్యంతో ఆత్మలను ఖడ్గంతో దృష్టిలో మనం విజయం పొందాలా చీకర శక్తులతో మనుషులు పీడింపబడుతున్నారు ఒక దుష్ట వాళ్ళ చుట్టూ కాబట్టి వాటితో మన యుద్ధం చేయాలంటే కొత్తాడని కథలతో కాదు ఇది ఆత్మీయ యుద్ధం అది స్పిరిచువల్ గా మనం మనం చూస్తాం మన కళ మన కళతో చూసేది కాదు మన హృదయంలో చూస్తాం మన విధానం అది ఆత్మీయ విధానం బైబుల్ అంతా ఆత్మీయమైందే కాబట్టి అలాంటి అనుభవాలకు దేవుడు మనం నడిపిస్తున్నారు అడుగు పెడుతున్నాం మనం కాబట్టి ఇంకా సంపూర్ణంగా ప్రభువు మనం నడిపిస్తే రీతిగా అందుకు మనం విశేష జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం పట్ల పేతులంతా ఆ చివరి టైంలో కానీ ఆయన జాగ్రత్త వేసిండు దేవుని వాక్యాన్ని ఆ విశ్వాసాల్ని బలపరుస్తున్నాడు ఆయన మీరు మీరు మీరు ఉన్నారే సత్యంలో ఉన్నారో అనుకుంటున్నారే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఇంకా జాగ్రత్తగా ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరిచే వాడిని సైతం వాడు ప్రేమ చలారిపోతుందంట నిర్లక్ష్యం జీవితానికి వీలేదు బుద్ధి గల కళ్యాణకులు బుద్ధి మనం చూస్తాం మతేసై ఐదేళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిన ఏం చేశానంటే అప్పుడు దాకా మంచిగా సిద్ధపడి ఆనందంగా ఆయన ఆయన ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి ఏం చేస్తాడంట ఆ కులికి నిద్రించిండ్ర అంట వాళ్ళంతా ఇప్పుడు అంతా నిద్రపోతున్నారు నిద్రించినారు పెళ్లి కుమారుడు వస్తాడు వస్తాడు రెండు వేల నా చిన్నప్పుడు నేను షెడ్యూల్ వేసుకున్నా కాని నేను చూస్తున్నా వస్తాడు వస్తాడు వస్తాడు ఇంతవనికి రాలేదని చెప్తున్నా కథను మీరు ఈ బైబుల్లో ఎన్ని సంవత్సరాలు చెప్తారు మీరు ఇంకా ఈ బుక్ అయిపోలేదా ఒక ఆయన అంటున్నాడు ఎంతకాలం చెప్తారు ఈ వాక్యం ఈ వాక్యాలు ఇంకా అయిపోలేదు కదా నేను నా చిన్న ప్రాంతి నేను చూస్తాను ఇప్పుడు నేను నేను డెబ్బై ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఇంకా మీరు ఇదే చెప్తారంటే ఆయన తెలీదు ఇది ఎన్ని తరాలు పోయినా కానీ ఇది ఇది జీవజలం ఇది తీసే కొందే ఓడితూనే వాక్యం కాబట్టి ఆ జీవజలం మన హృదయంలో నింపుకోవాలనే విషయం చెప్తున్నా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఆ రీతిలో మనం ప్రతిక్షణం మన ఆయన వాక్యాన్ని మనం సంపూర్ణంగా నింపుకొని ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలా ఎందుకంటే ఆయన రాక తొరగుంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అయన రాకడం బహు త్వరగా ఉంది కాబట్టి వచ్చివాడు ఆలస్యం చేయడు కాబట్టి మనం ఏ స్థితిలో మన పిలవడినో అదే స్థితిలో స్థిరం ఆయన తిరిగి వచ్చిన ఆయన కార్యంలో ఆసక్తి ఎప్పటికీ ఆసక్తిలో మనం ఉండాలా కాబట్టి ఆయన కాపాడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని మనం పట్టుకొని జీవించాలా కాబట్టి ఆ వాగ్దానంలో మన విశ్వాసంతో మనం స్వీకరించాలా మన హృదయంలో నాటబడాల వాక్యం చూడండి ఎందుకంటే మన మున్ల పొదల నుండి ఆ క్రోహ పక్కన పడిన విత్తనాలు మనం ఉండొద్దు కాలం నవ్వి సంతోషించి ఆనందించి ఆ రీతి ఉండొద్దు ఎల్ల కాలం మనం ప్రభులో ఆనందిస్తూ మనం ముందుకు సాగిపోవాలి ఈ శ్రమల కాలంలో ప్రభుయే మనం కాపాడే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన వాగ్దానం చేసిడు మనకి ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు మనం మన సొత్తుగానే కాదు మన గురించి మనం అంతగా ఆలోచించిన అవసరమే లేదు కాబట్టి ఆయన స్వాసం ఆయన కాపాడుతాడు ఆయన కాపాడాలంటే నువ్వేం చేయాలి ఆయన వాగ్దానం పట్టుకొని ఉండాలి అది మనం చేయాల్సిన పని ఆయన చెప్పిన వాక్యంలో విశ్వాసంతో స్వీకరించి ఆయన చెప్పిన మాట కైకొని దాని ప్రకారంగా జీవిస్తే అనేకలు ప్రభు చెంత నడిపించి అది మనం చేయాలా తర్వాత ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు పగలు మేఘ స్థంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఇష్టాలపై నడిపించిన మన ప్రభు కాబట్టి ఈ యుగాంతం మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటారు ఆయన మాట్లాడుతుంటారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి వాక్యం మనం స్వీకరించాలా మనం నెమరేసుకోవాలా మనం మర్చిపోతూ ఉంటారు అవి నెరవేరే టయానికి ఆ టయానికి మనం ఎక్కడున్నో ఆరు ఏడు సంవత్సరాల కిత్రం దేవుడు చూపించినప్పుడు ఆ టైం కి ఆ ప్రవేశాలు జ్ఞాపకం చేసినప్పుడు నెరవేరే టైంలో మనం మర్చిపోతే మనం ఏ రీతిగా ఆపదొచ్చినప్పుడు మనం నిలబడగలుగుతున్నాం చెలించిపోతున్నాం కదా మనం ఎందుకంటే ఆ వాక్యం మర్చిపోయినాం కాబట్టి అందుకు చెప్తుండే పౌలు మీరు విశేష జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా మనం పట్టుకున్నప్పుడే ఎందుకంటే ఆ ఆయుధం లాంటిది నీకు వాక్యం సైతాన్ని మీరు యుద్ధం చేయాలంటే నీకు ఆయుధం నువ్వు నింపుకుంటూనే ఉండాలా ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకుంటారు మనుషులు సంపాదించుకుంటే తప్పు కాబట్టి ఆ మనం ఒక విధంగా అర్థం చేసుకుంటే మనం కూడా అట్లా దేవుని వాక్యం నింపుకోవాలి మన హృదయంలో ఒక టైంలో వచ్చి నీ ధనం కూడా నేను కానీ దేవుని వాక్యం నేను ఆదరిస్తూ ఉంటది అది శాశ్వత కాలం ఉండేది దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలా ఈ లోకంలో దేవుడు మనకి ఇస్తాడు అన్ని సమస్తం సమకూడి ఎప్పుడు వాక్యం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏంటంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున్న పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుట్ట సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమంట జరగబోతుందని చెప్పలే పౌలు జరుగుచున్నవని ఎరుగుదు అంటే సమస్తం ఆయన జరిగిస్తాడు మనకు తెలియదు నీకు ఏం కావాలా అన్ని దేవుడు ఇస్తాడు నీ కెరియర్ ని భవిష్యత్తుని ఉద్యోగం నీ జాబ్ అన్ని దేవుడు చేస్తూనే ఉంటాడు కాబట్టి మనం అవి ఆలోచిస్తూ ఉంటాయి తిరిగి కానీ ముందుకు చూడాల నువ్వు ప్రభు చెప్పిస్తున్నాడు మనం మనం విన్న ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకొని అవి సైతం శక్తి మీద విజయం మనం పొందాలా రాబోయే దానిలో చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మనం స్థిరంగా నిలబడాలా దృష్టిని మనం నిలబడాలి ప్రతి శోధనకు మనం నిలబడాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రించాలా దేవుడు చిన్న వాక్యం ప్రార్థం పరిశుద్రు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన మహిమ గల నామానికి సుతులు శ్రోతాలు అర్పించుకుంటాం నాయన గొప్ప దేవ నైనా వరకు ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించి కాపున్నారు ప్రభావ నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నాయన మమ్మల్ని సజీవులుగా పెట్టుకున్నారు నాయన ఇస్తు ప్రభ ప్రతి శ్రమలలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో రోగాల్లో వ్యాధుల్లో కష్టాలు ప్రతి దశలో ప్రభ మీరు మాతో పాటు మాకు ఆదరణ ఇస్తూ సమాధానం ఇస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవ కృపా మైదా నీకు వన్నానెస్ అయ్యా నీకే స్తులు శ్రోతలు అర్పించడం అయినా గొప్ప దేవా ఈ శమల కాలంలో ప్రభావ నైనా ఇసు ప్రభా మీకు ఓర్పు ఇచ్చిన వాక్యాన్ని గైకున్నప్పుడు రాబోయే శ్రమల కాల భూలోక శ్రమల కాలం మిమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావ కాబట్టి మీ వాక్యం ఓర్పుతో మేము సహించాలా మీ వాక్యాన్ని మేము ఓర్పుతో మీరు స్వీకరించాలా ప్రభావ ఎన్ని సమస్య వచ్చినా కష్టాలు వచ్చినా కానీ ప్రభావ మేము దాని నుంచి తొలగిపోకుండా ప్రభావ మీ వాక్యని మేము గట్టిగా మేము పట్టుకోవాలా ప్రభావ రాతి నీళ్ళ పడిన వాళ్ళు ప్రభావ కొంతకాలమే ఆనందించినారు ప్రభ కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు తొలిగిపోయినారు ప్రభావ మేము ఆ రీతిగా ఉండొద్దు ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఆ రీతిగా ప్రభావ అయినా మేము ప్రతి క్షణం మీద జాగ్రత్తగా మీ వాక్యాన్ని మీరు మా రోగ్యంలో పాశిక మొదల మేము అయినా సత్యమైన దట్టి మీద మా మా నడుము మేము కట్టుకోవాలా సిద్ధమనసు జోడు అయినా ప్రతిదీ ఆత్మీయమైన కడ్గమే ధరించుకోవాలా మీకు సర్వాజ కవచం ఎన్ని మీ వాక్యానికే సాదృశ్యం ప్రభావ కాబట్టి ఇలాంటి మేము జయించాలా విశ్వాసమైన డాళ్లు మేము పట్టుకోవాలా ప్రభావ ప్రతిదీ ఇవన్నీ ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి కాబట్టి అది మేము ఇప్పుడు నెరవేరుతుంది ఆ రీతిగా కాబట్టి మేము ఆ రీతిలో మేము సంపూర్ణమే నిలబడాల ప్రభ నా తండ్రి ఇష్టప్రవ్ అంటే విశ్వాసమైన జీతంలో మమ్మల్ని నడిపించండి దేనిసే మేము భయపడకుండా మా చింత యావత్ మేమేది వేస్తున్నాం ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభావ మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీ రెక్కల కిందనే మాకు ఆశ్రయం ప్రభ మా కొండ మా కోట్ల మా దాగుకొన్న చోటు మీరే ప్రభావ మీలో మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ మీ రెక్కల కింద కోడి పిల్లల రెక్కల కింద దాచుకున్నట్లు మీరు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభావ మీ యొక్క చెంగు మమ్మల్ని ఉడేసుకుంటున్నారు కాబట్టి మీ రెక్కడికి నుంచి మీ ఎట్టి పరిస్థితులు మేము బయటపడానికి వీరు బయట పోతే గద్దొచ్చి తనుకొని పోతాడు ప్రవ్వాడు పొంచినడు ప్రవ్వా ఈ లెప్పించి దేవు నుంచి ఫలికిపోత నేను పట్టుకున్నామని వాడికి మేము అవకాశం లేదు ప్రవ్వా మీలో మేము జీవించాలా మీలో మేము సంపూర్ణంగా మేము జీవించాలా ప్రభావ ఎంతో భయంతో భక్తితోని మేము పరిశుభ్రతో యథార్థతో సేవ చేయాలా ప్రభావ అనేకులు నశించిపోతున్నారు ప్రభావా వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపరిచండి ప్రవ్వా ఆ కలవరిశలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వా ప్రతి ఒక్క వేడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు ప్రభా ఒక వైరస్ మీరు గద్దించని ప్రభావ పత్తికు సంపం విడుదల ఇచ్చిన ప్రభావ నా దేవ ప్రార్థన చేస్తే మీరు ఎంతగానో ఎంతో మందిని బాగా చేస్తున్నారు నీకు వన్నాలు నా దేవ నీకే కృతజ్ఞతలు ప్రభావ ప్రార్థన వల్ల ఓడిపోయిన ప్రభావ సైజ్ఞక్తులు ఓడిపోయిన ప్రభావ మాకు విజయం ఇచ్చిన ప్రభావం ఇంకా ప్రార్థన చేస్తూనే పోతా ప్రభావ నీకులు కొరకునైనా ఆ పాత్ర నిండేంత వరకు మిమ్మల్ని దొరినంత ప్రార్థన చేస్తూనే ఉండాలా ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రహించి మన ప్రాధిష్టం గొప్ప దేవ వైరస్ బాధ్యతలందరినీ స్వస్థ పచ్చని మెసేజ్ చేస్తారు ఫ్యామిలీ అందరినీ స్వస్థ పచ్చని ప్రభావ సంజయ్ రావు రుతు ప్రవాహ శస్త్రం కూడా మీరు పాకని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబీకులందరూ మీరు మార్చుకోండి స్వస్థపచ్చని ప్రవ బల మీద నుంచి విడిపించండి సంపూర్ణంగా ప్రభావ విశ్వాసంలోకి నడిపించని ప్రభావం ఎందుకు భయభక్తుల జీతం దేండి ఓ ప్రభావ స్వస్థపచ్చి మీరు మైంపొందని ప్రభావం మనసు ద్వారా ప్రవ స్వస్థపచ్చని నీకు దేవా దాని సంపూర్ణంగా విడుదల ఇచ్చిన నీకు నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభావ లంగ్స్ నుంచి వేస్తున్న సంపూర్ణంగా నార్మల్ పోయి చేసి ఆ లంగ్స్ ఉన్న ప్రతి బ్యాక్టీరియ ఇంటెస్ని అగ్గి కాల్చుకుని ప్రభావ సంపూర్ణ స్వస్థతను అనుగ్రించండి ప్రభావ విశ్వాసాలు నడిపించండి ప్రభావ ఇంకా ఎంతో మంది గ్రూప్స్ లో ఉన్నారు ప్రభావం కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ చుట్టూ మీరు అగ్నికంచేసి భూతలు పెట్టండి ఈ వైరస్ ఎవరు కూడా బానిసలు కాకున్న మీ ప్రొటెక్షన్ మీ కార్థాలు అగ్నికంచి అని ప్రభ కూడా నిర్లక్ష్యంగా జీవించుకున్న స్థిరంగా మీ వాకింగ్ లో బలపడలాగినా సహాయపడడానికి ప్రభావ బలపరి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరూ శాసన పెట్టుకున్న అయినా రాబోయే దినాలో ప్రభావ మేము ఏ రీతిగా నడవాలో ఎట్లా పోవాలా ప్రభావ మీరే మాకు చూపించని మార్గం చూపించి నడిపించండి ప్రార్థాలు మీరు కనిపెట్టుకోవాలా ప్రభావ మీరు మాకు బయలుపరిచే దేవుడు ప్రభ ఓ దేవా తన దాశ ప్రవక్త మీరు సంకల్పించింది పత్తి కూడా బయలుపరుస్తున్నారు ప్రభావ ప్రార్థనలు అవి కనిపెట్టుకుని మీ కొరకు జీవించాలా మేము ప్రభావ మేము విన సంగతులన్నీ ప్రభా ప్రతి వాక్యాన్ని పత్తి ప్రవచనాలన్నీ ప్రభావ మనకి గట్టిగా మేము పట్టుకోవాలి విశేష జాగ్రత్త కలిగి మేము ఉండాలా ప్రభ అలాంటి టైంలో సమలకాలను ఉంటున్నాం మేము తప్పిపోకుండా ప్రభావ పత్తి క్షణం మీలో స్థిరంగా ఉండి సంపూర్ణ గడ్డకు మేము సాగిపోవాలి ప్రభా అంటే సేవా జీవితం మమ్మల్ని నడిపించి మీరు ఆ కొరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించున్నాం తండ్రి ఆ స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఏసేయా కృపడం మీకెంతో లెక్కలిందని వందనాలు ఇస్తూ ప్రభా ఏసు క్రీస్తుని అమ్మం బట్టి ప్రభా వాక్యం చేద్దాం మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఏసీమోన్నత దేవ మీకెంతో వేల వందనాలు ప్రభావ అవును ప్రభా మేము ఫలించే విత్తనం లాగానే ఉండాలా ప్రభా మంచి నీళ్ళనే ప్రభావ మేము విత్తాలా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో దివా గొప్ప ఆత్మ కార్యం మీరు జరిగించండి ప్రభా సౌర్షికర్త సర్వాధికారి జీవంగల జీవాధిపతి ఏసయ్య మా మా రక్షక మా మా తండ్రి మీరే వేసు ప్రభా చోట మా కొండ కోట మీరే వేసు ప్రభా పరశుధుల మీకెంతో వేలాది వందనాలు ప్రభా మమ్మల్ని కింద కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా సర్వాధికారి జీవంగల దేవ ఓ మా రక్షక మీకెంతో వేలాది వందనాలు ప్రభా మీ రక్తం చేత మేము కడగబడిన వాళ్ళం ప్రభావ మీ రక్తంతో మమ్మల్ని కొనరేసే ప్రభా మీకు వందనాలు రాజా దేవదానికి తీర్మానంగా మేము మీకు ప్రభావం పడి మా జీవితాలను మీకు సమర్పించుకోవాలా ప్రభా మీ సేవ చేయడానికే ప్రభావ మా జీవితాన్ని మీకు సమర్పించుకొని ముందుకు నడవాలా అలాంటి పశుద్ధ ఆత్మశక్తి బలం చేద్దాం మా నింపండి ప్రభా ఏసే మీకు ఎంతో వేలాది వందనాల ప్రభా ఈ వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి ప్రభా ఏ రక్త ప్రోక్ష మీరు స్వస్థత మీరు కలుగా చేయండి ప్రభావ విడుదల మీరు కలుగా చేయండి ప్రభావ ఈ ఎండ లో దేవాలని రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభావ మీ యొక్క కృపలో నాయన మీ యొక్క కన్యకరంలో ప్రభా ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా పరిశుద్ధమోన్నత మీకు వందనాల మా మధ్యలో ప్రభా మీరు సిస్టర్ మళ్ళా మనోజ్ బ్రదర్ నిమిత్తం కూడా ప్రార్థనిస్తుంది ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్ లో ప్రభా ఇన్ఫెక్ట్ ప్రతి ఒక్కరికి విడుదల మీరు దయచేయండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలేసు ప్రభా మీ రక్షణ పొందిన బిడ్డలేసు ప్రభా మీ కొరకే ప్రభా వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారు ప్రభావ మీ కృప జయించండి ప్రభావ మీ కనికలను జయించండి ప్రభా ఏస్తు నామంలో విడుదల కలగాల ప్రభా దృష్టి పనిచేయడానికి వీలెదు ప్రభా ఏస్తు క్రీస్తు మీరు పాతలంలోకి బంధించండి ప్రభా ఏసునామంలో విడుదల బిడ్డలకు దయచేయండి ప్రభావ తిరిగి మీ చేయాల రాజా మీ నామం మై మరద ఏస్తు ప్రభా పరిశుద్ధ ప్రపంచమంతా అల్లకలలో ఉంది ప్రభా ఎక్కడ చూసినా మరణాలి రాజా కానీ దేవా మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా అందుబట్టి మీకు వందనాలు వేసు ప్రభా దేవా కాపాడబడుతున్నందుకు ప్రభా రీజన్ ఉంది వేసు ప్రభా అయ్యా మీ నామాన్ని స్మరించాలా ప్రభా మీ నామాన్ని గణపరచాలా ప్రభా మీ నామాన్ని స్మరించాలా దేవా అట్లా ప్రతి ఒక్క బిడ్డని మీరు తయారు చేయండి ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించమని ఏసు నామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుభ్ర ఏసే మీకు స్థుతులు స్తోత్రాలనైనా మహోన్నతండ్రి మహిమ స్వరూపి మీకు వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మీరు మా అతను మీకు ఎంత వదనాలు ప్రభావ ఏముంటుంది బహుభయంకరమైన కాలం అని మీరు హెచ్చరించినారు కానీ ప్రభావ ఆ యొక్క తన మళ్ళీ శ్రమల కాలంలో ప్రభా ఆ పదలలో నేను తప్పించదన్నారు ప్రభావ మీకు ఎంత వదనాలు ప్రభావ ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీరు మమ్మల్ని తప్పిస్తని వాగ్దానం చేసినారు కాబట్టి ఓ ప్రభ దాని మీద ఆధారపడి ముందు పోలాగిన సహాయపడండి ప్రభావ ప్రదర్శన అందరినీ ఆశ్రయించండి సిస్టర్లను ఆశ్రయించండి వాళ్ళ కుటుంబంలో శాంతి సాంధించేయండి ప్రభు ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ఇక వైరస్ బారించి వాళ్ళకి సంపూర్ణ విలుదై చేయండి మమ్మల్ని అందరినీ మీరు ఆగ్రపరిస్తే పరచుకోమండి క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన సమాధానం నడిపి మనకు అందరికీ కూడా ప్రేస్తున్నాడండి <Gã> అందరికి <entender>